సమాన్ శంకరాచార్యమ దేవ మాక్ష దేయ జట్రా శిరై దైవయేషు మాం శస్తముగి మేజే మాదేవరికం జాయిము శాస్తినంద్రో దష్కవరా శస్తినా పుషా విశ్వవేదా శస్తనష్టో అవిష్కరీమి వినో ప్రోఫసిపోటెం తనాకు ఔం శాం ూస్మింద్రియా మనం ఎదుర్కొన్న ఓ ఘటాన్ని పెట్టి చూస్తున్న ఘటాన్ని చూస్తున్నప్పుడు ఆ ఘటానికి అలా ఎదుర్కొన్న ఘటం లేదు కానీ నేను కలు మూసుకుని భావన చేస్తాను ఘటా ఘటాన్ని ఆ ఘటానికి తేడా ఉందా లేదా అంటే తేడా ఉంది ఓ అంశంలో కానీ ఎన్నో అంశంలో తేడా ఏ అంశంలో తేడా ఉంది అంటే భావన చేసిన ఘటము చాలా అస్ఫుటంగా తిరుగుతుంది ఉంటే అస్ఫుటము మేనిఫెస్ట్ అని కాదు ఇక్కడ వ్యక్తి శబ్దాన్ని అస్ఫుటంగా ఉంటుంది ఎదురకుండా ఉన్న ఘటము చాలా స్ఫుటంగా ఉంది ఆ తేడా అయితే ఉంది మరి తేడా లేదని అంటే ఎదురుగుండ ఉన్న ఘటము ఎదురుగుండా ఉన్నది కాదు అది మనసులో ఉన్న ఘటమే ఎదురుకుండా ఉన్నట్లు అనిపిస్తుంది ప్రాజెక్షన్ మనస్సు ఏం చేస్తుందంటే తనయందు ఉన్నదానే తన కంట బయట ఉన్నట్టుగా బాగుంది ఇప్పుడు మనస్సులో ఘటజ్ఞానం కలగకుండా ఘటం ఉంటుందండి ఘటం ఉంది అంటే మనస్సులో ఘటజ్ఞానం కలిగిందా లేదా కాబట్టి మనస్సులో ఉంది చిరా చిత్తాకాశంలో ఉంది చిత్తాకాశంలో ఆరోహం కానిదే ఘట జ్ఞానమే కలగదు కాబట్టి మీకు ఘటజ్ఞానం కలిగింది ఏమిటంటే ఈ ఘటజ్ఞానము హృదయ దేశంలో కలిపిందా ఘట దేశంలో కలిగిందా హృదయ దేశంలోనే కలిగింది కాబట్టి చూసుకున్న ఘటన కూడా నేను హృదయంలోనే చూస్తా కానీ మనస్సు ఆ విధంగా అలవాటు పడు ఉంటుంది నాకంటే మనకంట నాకంటే బయట ఉంది ఘటము అని దర్శించడానికి అలవాటు పడుతుంట బయట ఉంది ఘటము అని దర్శించడానికి అలవాటు పడుతున్న కారణంగా బయట ఉన్న ఘటన సత్యం బయట ఘటన లేదు అంటే ముక్తికేత కాబట్టి ఘతము అనేది ఏదైతే రూపం కలదో ఘత జ్ఞానము అది మనస్సులో ఉండే సంస్కారాన్ని బట్టి వచ్చింది బయట ఉన్నది ఘటం కాదు ఉన్నది ఏదో పదవంటి సిటీస్ బయట ఉన్నది ఘటం కాదు సో ఘటం ఉన్నది లోపలే ఉంది కాబట్టి ఘటం ఇచ్చారు మానసిక కల్పన ఎదురుకుండగా కంటుతో చూస్తున్నప్పుడు అది మనస్సు యొక్క ఎందుకున్నా లేదు మనసుతో భావన చేసినప్పుడు మనస్థాయి మరి ఈ స్ఫుట అస్ఫుట తేడా ఎందుకు వచ్చిందంటే భావన చేసినప్పుడు ఒక్కటే ఇంద్రియ అంతరింద్రియం మనసు ఒక్కటే ఉంటుందా ఒక్క ఇంద్రియం ద్వారా భావన లేదు సరే అసే బై కంటితో చూసినప్పుడు మరో ఇంద్రియం కూడా దాన్ని జోడి అయ్యవడం చేత దానికి ఒక స్ఫుటత్వం అనే లక్షణం వచ్చింది ఎలాగంటే ఒక లెన్స్ ఉన్నప్పుడు ఆ మ్యాగ్నిఫికేషన్ బాగుండకపోతే డబుల్ లెన్సెస్ పెట్టినట్లయితే మ్యాగ్నిఫికేషన్ బాగుంది ముందు ఒక లెన్స్ కొంత మ్యాగ్నిఫై చేస్తుంది ఫైవ్ టైమ్స్ మ్యాగ్నిఫై చేస్తే మరో లెన్స్ ద్వారా ఆ కిరణాలు పంపించినట్లయితే ఇంకో ఫైవ్ టైమ్స్ అది మ్యాగ్నిఫై చేస్తే మొత్తం ఓవరాల్ మ్యాగ్నిఫికేషన్ ట్వంటీ ఆ రకంగా ఒక ఇంద్రియంకి మరో ఇంద్రియాన్ని జోడించి అదే జ్ఞానం కలిగినప్పుడు దాని ఎందుకు ఒక స్ఫుటత్వం వస్తుంది అందుకు ముందు లేని స్ఫుటత్వం వస్తుంది ఆ తెరా ఉంది అంతేకాదు సత్యత్వా విషయంలో ఏ భేదము కృష్ణ మనం చూసి ఉన్నాము సో బహి చక్షుడాది ఇంద్రియాంతరగ్రాహ్యా విశేష నాసం భేదానా అస్త అలా అది చూడాలి మొదటి నుంచి చూడాలి అభ్యంత అభ్యర్థత్వ భావా మనోవాసన మాత్ర అభివ్యక్త ఈ భావములు కేవలము లోపల భావన చేయబడ్డది ఊహ చేయకూడదనే భావాలు భావాలంటే పదార్థాలు అవి స్ఫుటములు కావ్యక్తములుగా ఉంటాయి అస్ఫుటములుగా ఉంటాయి కేవలము మనస్సు యొక్క వాసనలు చేయ మాత్రమే అవి అభివ్యక్తముతాయి అవి అన్నట్టుగా భాషిస్తే గట్టిస్తే మనోవాసన తప్ప వాటి ఉపాధానము మన తరగతి అదేంటో అస్ఫుటత్వం బహిష్చక్షురా మాట నాలిత్వం బాహ్యమునందు ఉన్న ఘటాన్ని చూసినప్పుడు ఇంద్రియాంతరం అంటే మరో ఇంద్రియం దానికి తోడు అప్పుడు మరో ఇంద్రియాన్ని కూడా తోడు చేసుకుని మీరు దర్శించిన సందర్భంలో గ్రహించినట్టు తెలుసుకుంటారు దాని ఏదో ఒక విలక్షణమైన స్ఫుతత్వం విశేష అస్తి విశేషం ఉన్నది తేడా అయితే ఉన్నది కానీ ఈ తేడా ఒక సత్యత్వాన్ని స్థాపించే తేడా కాదు సత్యత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసే తేడా మాత్రం కాదు తేడా ఉండగానే స్వప్నానికి జాగ్రత్తగా తేడా అయితే ఉంది తేరా లేకపోతే అసలు మీరు అవసర భేదాన్ని లెక్క పెట్టండి ఒకటి రెండు ఆ విషయంలో తేడా ఉంది సత్యత్వంలో స్వప్నం నిత్య సత్యమా మీరు ద్వైతవాడు అడగద్దు అవును శత్రు బీము రెండు లక్షాపుల్లమో అయితే ఫరేమో పొందాలని కూడా మీరు అడగదు వాడు చెప్తారు మీరు ద్వైతాచార్యుని అడిగితే సత్యం నేను ఏదైనా అతిశయోక్తి చేసి చెప్తున్నాను అనుకుంటున్నా మీరు లేదు సత్యం అద్వైతవాదులు స్వప్నం విచ్చను కనుక మనం అంగీకరించినట్లయితే విక్షన్ ఏ అంశంలో అంగీకరించినా వీడు ఈ అద్భైత మొత్తం మొత్తం ప్రపంచానందరం ఇచ్చేస్తాడు వాడిని అక్కడే బ్రేక్ చేస్తాడు పోచెంపల్లి ప్రాజెక్టు కొంచెం ఉపయోగపడుతుందన్నా ఈ అపోజిషన్ వాళ్ళు మనం ఏమో బ్రతకలేదు ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు మనం బ్రతకలేగారు కాబట్టి అది ఆసలు కొంచెం ఉపయోగం ఉన్నా కూడా మేము ఒప్పుకోవద్ది అది పనికిరాదం కాదండి మీరు అన్నంత ఉపయోగం లేదు కొంచెం ఉపయోగం ఉందంటే దొరికిపోతున్నమాట అలాంటి వాళ్ళు ఈ ద్వైత పోతారు ఇంకే కాబట్టి వాళ్ళని అడగద్దు బంగారు మార్పు కుమారు అడగండి వాచ్ స్వప్న సత్య అదని నితాడు బంగారు తండ్రిగా నిత్యం కాబట్టి ఆ అంశంలో జాగ్రత్తకి స్వప్నానికి తేడా సర్వసామ్యం ఆ అంశం ఈ రకమైన విశేషం ఉమ్మడ వాస్తవం స్వప్నా సౌదానా అస్తిత్వృత అసౌ విశేష ఇప్పుడు నువ్వు మీరు చెప్పిన తేడా అంటే స్ఫుటత్వ అస్ఫుటత్వ రూపమైన తేడా భేదానాం అస్తిత్వ నా ఆ భిన్న భిన్నములుగా ప్రతీయమానము అయ్యే పదార్థములకు భేదము కోల్పోయి అవి నిజంగా ఉన్నాయి కాబట్టి ఆ తేడా వచ్చిందని మాత్రం కాదు భేదములు అంటే భిన్న భిన్న పదార్థములు అతి సిద్ధములే కానీ అస్థి సిద్ధములు అన్నాడు కాదు నా దగ్గర ఒక విద్యార్థి విద్యార్థి వచ్చి ఏమండి ఆ అన్యల్కి రియల్కి తేడా ఏర్పడి అంటే నేను చెప్పాను అన్్రియల్ అపియర్స్ రియల్ ఈజ్ అని చెప్పాను అంటే అప్పుడు ఆ విద్యార్థి అన్నారు అపియరెన్స్ ఈజ్ అన్నారు నేను ఎటువంటి కన్ఫ్యూషన్లో మీరు పడకండి మీరు అలాగంటే అపియరెన్స్ ఈజ్ అది ఈజినెస్ ఆఫ్ అపిరెన్స్ షైన్స్ షైనింగ్ ఆఫ్ ది ఈజినెస్ ఆఫ్ అపియరెన్స్ ఇలా మొదలుపెట్టారంటే నేను బాగానే ఉంటాను నేనేమే డిస్టర్బ్ కాదు మీరే యు ఆర్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ యువర్ సార్ సో ఎందుకంటే జనాలు అతను చెప్పిన వాళ్ళు కూడా జనాలను కన్ఫ్యూజ్ చేసి పెట్టేసి విద్యార్థి అర్థం కాకుండా లేచకపోతున్నారు అందుకోసం రియల్ ఈజ్ అలా అడ్కెట్టం కదా డోంట్ పుష్ ఇట్ ఇన్టిక్స్ సో రియల్ ఈజ్ రియల్ అంటే అస్థిసిద్ధం అన్్రియల్ అంటే బాతి సిద్ధమే కానీ అస్థిసిద్ధం కాదు ఇట్ అపియర్స్ బట్ ఈజ్ నాట్ అంటే మీరు అపియరెన్స్ ఈజ్ అని అలా మొదలు పెట్టారంటే మీరు ఈజ్ తీసుకెళ్ళి అపిరెన్స్ లో కూడా దాన్ని పుష్ చేశారంటే మీరే కన్ఫ్యూషన్లో పడతారు కన్ఫ్యూషన్లో పడి నిత్యం ఎవరితో తెలుసుకున్నదా అయిపోతా అలాంటి పొరపాటు చేయొద్దు అస్థిసిద్ధమా కాదా కాదు బాధ్య సిద్ధమని ఇంత వరకు తెలుసుకొని ఉంది తేడా ఉందా లేదా ఆ తేడా ఆ ఉన్న వల్ల వచ్చిన తేడా కాదే అస్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసే తేడా ఇప్పుడు చూడండి అన్్రియల్ అంటే అసత్యము సత్యంలా కనపడుతుంది కానీ మీకు అక్కడ రూల్ ఏమిటంటే అక్కడ మీరు పట్టుకోవాల్సింది ఏమిటంటే నాకు కనబడుతుంది ఎర్రగా బుర్రగా బాగా ఉంది మంచిగా రంగులుగా ఉంది ఎంత ఆకర్షణీయంగా ఉంది అలాగా చూడ అది ఫిలాసఫర్స్ చూడాల్సిన పద్ధతి కాదు అది అది మార్కెట్ షాపింగ్కి వెళ్ళే వాళ్ళు చూసే పద్ధతి ఫిలాసఫర్ ఎలా చూడాలంటే అది ఎంత అద్భుతంగా కనబడ్డా అది అది ట్రాన్సియంట్ అంటే కాల పరిచ్ఛిన్నమా కలదు స్వామి ఫార్టీ సెకండ్ స్ట్రీట్ మన్హాటంలో నిలబడితే అది మాయా నగరే అత్యద్భుతంగా కనపడుతుంది అత్యద్భుతంగా కనబడుతుంది నాకు చూ చూడండి స్వామి ఎంత బాగుందో చూడండి నేను చాలా బాగుంటుంది చెప్పేసి నేను అతన్ని శివాస్ మౌనాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను చాలా బాగుందమ్మా ఎంతో బాగుందని చెప్పాను ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం పక్క తీసుకుని స్వామి ఇది చూడని ఇదంతా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఈ రకంగా నాలుగు సార్లు అయిన తర్వాత నేను ఒక సంగతి చెప్తాను వినబాయని ఇది అంతా కూడా మాయా నగరి ఇది యథార్థం కాదు అంటే భక్తి సెకండ్ స్ట్రీట్ యథార్థం కాదా అన్నాడు కాదన్నా పార్టీ సెకండ్ స్ట్రీట్ ఏంటి పృథివీని పట్టుకునే పుథివృతి పర్తి సెకండ్ ఎందుకైంది పక్కన ఫార్టీ వల్ల ఇటు పక్క ఉండబట్టి పార్టీ సెకండ్ అయింది అన్యోన్యం అన్యోన్య ఉంటాయి యావత్ అన్యోత్తుంది తథ అన్యోపి ఇటు ఫార్టీ వన్ బట్టి ఇది ఫార్టీ వన్ అయింది ఫార్టీ టూ అయింది ఇటు ఫార్టీ వన్ లేదనుకో అది ఎవడో గవర్నర్ వచ్చి మార్చి ఫిఫ్టీ టూ ఉంటాడు అనుకోండి ఈ ఫార్టీ సెవెండ్ స్ట్రీట్ ఏమవుతుంది కాబట్టి ఈ నామరూపాలు వృత్సప్ప ఎలక్ట్రిసిటీ ధరలు పెరిగి అవన్నీ తీసే కంపెనీకి నష్టం వచ్చింది అనుకోండి కంపెనీ పెద్ద పెద్ద డిజైనర్లు పెడతారు ఎలక్ట్రిసిటీ ఆ కంపెనీ నష్టం వచ్చింది అనుకోండి ఇప్పుడు సత్యం ఏమున్నా ఈ సత్యం బోధ్య ఎక్కడ ఉంటుందో అని చూస్తే బోధ్య రమ్మడం అనేది కాబట్టి ఇవన్నీ మా యానంగ నిత్య కాబట్టి నువ్వు ఎంత ఆకర్షణీయంగా ఉంది ఎంత ఖరీదు పెట్టి పెట్టాడు ఇవి చూడదగ్గది నువ్వు చూడాల్సింది ఏమిటంటే అది కాల పరిచ్ఛిన్నమన్నా కాదు ట్రాన్సియట్ కాల పరిచ్ఛిన్నము అంటే దాన్ని ఇమీడియట్లీ గుడ్ ఒకటి కాల పరిచ్ఛిన్నం ఉంటే ఓ కాలంలో మాత్రమే ఉంది ఏంటి ఇట్ ఈజ్ నాట్ ఈజ్ ఇట్ ఈస్ అపియరింగ్ ఫినామినల్ అది వస్తువు కాదు అది చలనాత్మకమైనది కాబట్టి యథార్థంగా ఉన్నది కాదు ఆ విషయాన్ని తెలుసుకోవాలి తర్వాత మరైతే మీరు అడగచ్చు చూడండి ఇంత బలంగా ఇంత దృఢంగా ఉన్నది వలె స్ఫుటంగా కనపడుతుంది ఏమిటి అంటే చూడండి అది అంత స్ఫుటంగా కనపడడానికి కారణం ఏమిటంటే మీరు దాన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి అది స్ఫుటంగా కనపడుతుంది మీరు దాన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి స్ఫుటంగా కనపడుతుందండి లేకపోతే స్ఫుటంగా ఏం కనపడుతుంది మీలో విశ్వాసాన్ని మీరు రిజెక్ట్ చేసుకోవాల్సి అది స్ఫుటంగా కనపడదు నాకు నేను ఇప్పుడు ఇటువంటి తిరుగుతూ ఉన్నాను ఎక్కడికొకటి నేను తిరిగినంత వంశా మీలో చాలామంది తిరగకపోవచ్చు కానీ ఎప్పుడు ఏనాడు నాకు గుర్తున్నంతలో మంచి శకునం వచ్చిందా చెడ్డ శకునం వచ్చిందా నేను ఎరగను కూడా ఎరను ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్పడం కోసం ఆ శకునం అనే మాట నేను ప్రయత్నించింది నా మనసు నుంచి దృష్టాంతం కోసం వచ్చింది ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి నాకు ఏ శకునం వచ్చింది ఏమో ఎందుకంటే నాకు కనపడుతుంది శకునం ఇదే శకునం ప్రతి వాటికే కనపడుతూ ఉంటుంది నాకెందుకు కనపడుతుంది అంటే నాకు కళ్ళు లేదా అంటే యూ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ దేర్ బోర్ యూ అంటే ఏడు కనం ఏమిటండి ఇప్పుడు దిగేసి మేము ఎక్కడికో ప్రిక్షకు వెళ్తున్నాము ఎదురు కూడా కుక్క వస్తుంది రోజు మీద కుక్క ఉంటాయి కుక్క వస్తుంది పండితుల పేరు ఆయన చెప్పారు కుక్క చెప్నం మంచిది కానీ నేను ఆయన అడగదు మొబైల్తో పెట్టుకున్నాను లేదు పక్కన ఆయన ఎవరో అడిగాడు కుక్క చెప్పు కుక్క శపనం మంచిది అని చెప్పాడు అది నా మనసులో అలా అడిగాడు అప్పుడు ఈ శపనం మాట విన్నాను ఆయన హై స్కూల్ స్టూడెంట్ యొక్క అంటే అవి ఎవరెవరు బాధపడే పోతే శక్త సో నేను తిథి ఎప్పుడు ఫాలో అయ్యేవాడు అనేది సంధ్యావనం చేసేటోజ ఫాలో అయ్యేది సరే సన్యాసం వచ్చుకున్న తర్వాత సంధ్యావనం పోయింది ఆ తర్వాత ఏకాదశి ఉపవాసం చేసేవాడు చాలా కాలం తర్వాత మానేశాను ఇప్పుడు కూడా మానేశాను కాబట్టి ఇప్పుడు నాకు తిథి భారం వచ్చి ఏమీ నాకు సూర్యోదయ సూర్యాస్తం అనేది మాత్రమే తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే ఓ ధనం పెడతాను అబట్ ఇట్ పొరండి యు బిలీవ్ ఇన్ సత్యం అండ్ హ్యాండ్ ఇట్ అపియర్స్ రియల్ టు యు సపోజ్ యు డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అదర్లీ మీరు విశ్వాసాన్ని నిచెక్ చేయటం అంటే అలానో నాస్తికులం నేను అంటం లేదు ఇది కాదు నాస్తికత్వం ఆస్తికత్వం ఇది వీగ నాస్తికత్వం ఉండై ఆస్తికత్వం అలా బయట ఆస్తికత్వం అంటే ప్రతి ప్రాణే హృదయమా మీరు దేవుణ్ణి దర్శించుకుతారు అది ఆస్తికత్వం ఉంటది అంతేగాని పిచ్చి పిచ్చికి పెట్టుకుని ఇదేదో అస్తికత్వం అని అలా తయారైంది పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దాట్ సో ఇప్పుడు నేను వస్తుంటే ఆటో మీద ఆటో రకాల అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి ఆటో రకాల మీరు ఒప్పుకుంటే మీ నడ్డి మీద కూడా వాడు అడ్వర్టైజ్మెంట్ పెట్టడానికి అభ్యంతరమైన అలా తయారలేదు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తే సంతోషం ఆటో రకాల అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే దోష నివారణ కోసము యజ్ఞం ఏమిటి ఏం దోషం నివారణ చేస్తాడు వీడు ఏం దోషం సర్వదోష నివారణ ఏమిటి సర్వదోషాలు ఉంటే వీడు లక్ష్యం పుచ్చుకుంటున్నారు దాని నివారణ కోసం యజ్ఞం చెందలు రండి బాబా గారు చెప్పినట్టుగా అది మాట్లాడి వీడు ఎవరు ఏమిటి నీకు వచ్చే దోషం ఏమిటంటే సర్పదోషం ఏమిటి పావులు ఎక్కడున్నాయి అసలు పావులు లేకుండా చదువు ఎక్కడ పావులేదు లేకుండా అయిపోయింది ప్రపంచ మనిషి ఉన్నతో ఇంకా ఏ పురుగు ఇంకేమో సర్ప దోషని వారిని చేస్తావు అది కాదు ఒక ఇవే దినది సర్పం యొక్క దోషాలు కాలం సర్పం కాలం అది కాలం అనేది సర్పం బాగు కలిసి మనిషి చచ్చిపోతాడు కాలం కరిచినా చచ్చిపోతాడు మెటాఫామ్ అది దానికి నువ్వు దోషని వారణం చేస్తావుక నువ్వు నువ్వు ఉందా మెడిసిన్లు తీయకుండా ఈ మందులు వచ్చిన తర్వాత ఆరు దాని పెరిగింది అని చూస్తున్నారు అలాగే నువ్వు ఏమైనా ఉండో వాళ్ళందరినీ ప్రతారణ చైతన్యం తప్ప మరేమి మన హృదయంలో ఉన్న కామక్రోధాది దోషాలు నివారణ చేసుకున్న కోసం మనం ఎందుం చేద్దాము అంటే ఎదురిజే పాయింట్ కాబట్టి ముందు ఒక విశ్వాసాన్ని కల్పిస్తాడు లేని విశ్వాసాన్ని చొప్పిస్తాడు బుద్ధిలో ఆ తర్వాత దానికి అది ఏదేదో అదంతా మీరు కాశీపట్నం చూడకున్నా అమ్మ చిన్నప్పుడు పాట ఉండేది కాశీపట్నం చూడాల బాబు కాశీపట్నం చూడాల బాబు ఎప్పుడైనా విన్నారా వాడు చూపించి వారు దాంట్లో అది వాడు ఎవరో బొమ్మలు చూపిస్తారు ఆ బొమ్మలను చూడాలి ఇవి బొమ్మలు బొమ్మలు అనుకుంటారు కాదు బొమ్మలు కాదు కాశీపట్నం ఇది కాశీపట్నం మీరు చూసారా పెట్టారా అమలాపురం చూడడం బాబు అది మీరు చూసాం కాబట్టి దాన్ని చూడటం లేదు అంటే వాడు కాశీపట్నం కాశీలో అయితే దుకాణం పెట్టిన వాడు ఏమంటాడు రామేశ్వరం చూడక బాబు అని బాగుంటుంది కాబట్టి మీరు విశ్వసిస్తున్నారు కాబట్టి కనపడుతుంది యు డౌట్ ఇట్ ఈ డౌట్ ఇట్ it, ఇట్ ఇట్ విల్ సీజ్ డౌట్ అంటే సంశయ అనే కాదు ఇంక్వైరీ ఉంటుంది దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఇంక్వైరీ చేసినట్లయితే అది పోతుంది అవుతాయి ఉదాహరణకి మీరు ఆలోచించినది నేను ఫలానా వ్యక్తిని ప్రేగిస్తున్నాను అని రెండు పిలుపులు ఉంటూ ఉంటాను మేమని మేలు కూడా ఉంటూ ఉంటాను పూర్వం మేలే అంటూ ఉండేవారు విభజన పిల్లలు కూడా అవుతుంటాయి సో ఫలానా వ్యక్తిని అలా అనడం ద్వారా వాడికి ఆ ప్రేమ ఒక యథార్థంలాగా ఒక సత్యంలాగా అసలు ఈ మూడు లోకాల్లో దీన్ని మించిన సత్యం వేరే ఏమీ లేదు న్యూటన్స్ లాజ్ గ్రావిటీ సత్యమా కాదా అని ఎవరికైనా వాడు అనుకుంటే ఉండొచ్చు కానీ నా ప్రేమ మాత్రం సత్యమైనది నిత్యమైనది నిత్యం సత్యం నిత్యమని ఒక పాట కూడా పాడేస్తారు కాదు ఏదైనా ఆ సిస్టమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి సో ఆ లవ్ అన్నది ఎలా కనపడుతుంది ఆల్ పవర్ఫుల్ లవ్ అండ్ ఎవర్ లాస్టింగ్ ఎవర్ లాస్టింగ్ ఎంత ఈ లవ్ మేము పూర్వజన్మంలో కూడా ఈ మేము ప్రేమికులనే అయితే అవి మేసేసి సినిమాలు వచ్చేసాయి పూర్వజన్మలో కూడా మేము ప్రేమికులనే రాబోయే జన్మలో కూడా ప్రేమికులు అంటే ఈ జన్మ అన్న ప్రవాహంలో మనం ఉంటూ పోతుందనే నాకు కాబట్టి అంత పవర్ఫుల్గా ఎవర్ నిత్యం సత్యం అన్నట్టుగా కనపడుతుంది ఆ ప్రేమ ఆ ప్రేమ ఓ బహుశా పెళ్లి నాటికే ఎందుకంటే ఇంకా ప్రేమ సంబంధించి ఎన్నిక పెళ్లి కోసం పెళ్లి అవగానే ఆ ప్రేమ పర్పస్ అయిపోయింది ఇంకేం తెలిక పెళ్లి కోసమే కదా ఈ కల్బినేషన్ ఆఫ్ లవ్ ఈజ్ మ్యారేజ్ వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా కోఎగిస్టెన్స్ అంటారు ఎగ్జిస్టెన్స్లో పడుతుంది మ్యూచువల్ డిపెండెన్సీ ఇవన్నీ కూడా సైకాలజిస్ట్లు చెప్పి వాటం మ్యూచువల్ డిపెండెన్సీ కో డిపెండెన్సీ కోఎగ్జిస్టెన్స్ ఎద ఒక్కొక్క ఈ ప్రేమలో వీక్నెస్ ఎదరవాడి వీక్నెస్ ఏం కనపడదు ప్రేమలో కనపడదు కానీ ప్రేమ కల్బినేషన్ అయ్యి పెళ్ళి అయిన తర్వాత వీక్నెస్లన్నీ కనపడతాయి అప్పుడు ఈడ్ అయ్యి కోయిత్ సిస్టెన్స్ అనే ప్రిన్సిపుల్లోకి వెళితే పర్వాలేదుకో కొంతకాలం ముందుకు సాగుతున్నారు లేకపోతే ఈ ప్రేమ వన్ డే అదే అది ఒక అంతానికి చేరుకు అప్పుడు వీడు ఎవంటాడో తెలిసిన అదంతా నేను నిజమవుతున్నాను ఆ ప్రేమ నిజంగా ఎలా అంటాడా లేదా నిజం అనుకున్నాం నిజం కాదంట అంటే మరి ఎలా అప్పుడు నిత్యం సత్యమేమో ఇప్పుడు నిజం కాదని నేను ఉంటే అలా అనిపించింది ఇప్పుడు అనిపించట్లేదు అంటే అర్థం ఏంటి అప్పుడు హీ బిలీవ్డ్ ఏవేంటి అండ్ దేర్ ఇట్ అపి రియల్ ఇప్పుడు హీ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు ఎందుకండి ప్రేమిస్తున్నాము అని వాడే ఒక చోట ఏకాంతంగా కూర్చుని ప్రేమించుకుంటే ఎటు పరిస్థిస్తున్న ప్రశ్న వేసుకున్నాడు అంటే వాడికి ముందు మతికో వెంటనే ఫోన్ చేసి కొంచెం ఈ ప్రేమని పెండింగ్లో పెట్టు అని చెప్తాడు కాబట్టి సో అది ఇట్ అది సత్యమా అన్నట్టు ఎందుకు మీరు దాన్ని విశ్వసించారు కాబట్టి మీరు సత్యం అనుకున్నారు కాబట్టి అది సత్యం అనిపించింది వాస్తవంలో ఏది కూడా సత్యం కాదు అసలు మీకు ప్రూఫ్ బెస్ట్ ప్రూఫ్ ఏమిటంటే అది ఒక కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టుగా ఉందా లేదా కాల పరిచ్ఛిన్నమైందా లేదా కాలం ఎంత పొడుగుందన్నది ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో కాలం కొంచెం పొడుగు ఉంటుంది ఇంకో సందర్భంలో కాలం పొట్టిగా ఉంటుంది బట్ స్టిల్ ఇన్ ఎనీ కేస్ ఇట్ ఈస్ మూమెంటరీ ఆ సంగతి నేను దీని గురించి రెండు క్లాసులు చెప్పాను కాలం లైన్గా ఉందని ఇప్పుడు మూడు గంటల సినిమా మూమెంటరీ అరగంట సినిమా మూమెంటరీ ఐదు నిమిషాల సినిమా మూమెంటరీ ముప్పై సెకండ్స్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ ది మెమొరీ విచ్ మేక్స్ యు ఫీల్ దెంగ్స్ మోమెంట్ అంటే ఆ సత్యాన్ని మనం విస్మరించాలి కాబట్టి బెస్ట్ ప్రూఫ్ అసత్యము మిథ్యా అని చెప్పడానికి బెస్ట్ ప్రూఫ్ ఏమిటంటే అది కాల పరిచ్ఛిన్నము అనిత్యము ఏదైతే కాలంలో అనిత్యంగా ఉంటుందో అది తప్పనిసరిగా దేశము స్పేస్ నందు కూడా అనిత్యముగా ఉంటుంది అన్్రియల్గా ఉంటుంది కానీ ఈ అసత్యమైన దానికి మిథ్యైన దానికి సత్యత్వము ఉందా అన్నట్టుగా కనపడ్డానికి కారణం ఏమిటంటే ఆ సత్యత్వాన్ని దాని ఎందు మీరు ఆపాదిస్తారు కుక్క విశ్వాసము గల జంతువు అని కుక్క చెప్పిందా మీరు చెప్తున్నాడా వీడు చెప్తాను ఒక్క చెప్పదు కదా నేను విశ్వాసం గల తింటూ ఉన్నాను ఒక్కొక్క చెప్పదు కుక్క ఇన్స్టింగ్వ్గా బిహేవ్ చేస్తుంది దాని బిహేవియర్ని వీడు ఎంటర్ప్రిట్ చేస్తుంది ఓ రోజు అది కలుస్తుంది ఎవరికి కలుస్తుంది పక్కెంటి వాడిని కలవదు వీడిని పెంచిన వాడినే కలుస్తుంది ఎగ్జాంపుల్స్ టూనే ఎగ్జాంపుల్స్ కాదు లాస్ట్ వెగస్లో రాయ్ ఉండి ఒక ఇప్పటికే ఉన్నాడు రాయ్ సముద్రం చెప్తున్నాను వాళ్ళు సిం ఆ టైగర్ని సింహాన్ని పెంచారు వాళ్ళకి పెంపుడు జంతువు వాడు ఏం చేస్తారు ఆ టైగర్ వాడు చెట్టులంటలా కూర్చుంటే కూర్చుంటుంది సర్పస్సుమ టైగర్స్ని వీళ్ళు బ్యాటరీతో ఎలక్ట్రిఫై చేసినటువంటి కమ్ తోటి కొట్టి దాన్నేమో షాక్ పెట్టి దాన్ని హింస పెట్టి తిండి పెట్టడం మానేసి ఆ రకంగా దాన్ని మచ్చికి చేసుకుని దాన్ని సర్వైవ్ కింద తయారు చేస్తారు హింస చేసి అసలు అతనికి అదుతారు అతని ఇంట్లో కుక్కని పెంచినట్టు పెంచాడు పిల్లిని కుక్కని పెంచినట్టు పెంచాడు ఆరుగు పెంచాడు అలా పెంచడం వల్ల ఏమంటే అతను ఏమో జెక్కస్లో బ్యాటింగ్ అలా కూడా ఉంది ఈ లాస్ట్ వెటర్స్ వాళ్ళు అలాగే పూరిస్తే కదా అది వాళ్ళకి షోస్ చూపించాల్సి ఉంటుంది ఈచ్ షో షోకి వచ్చిన వాళ్ళు అక్కడ మకాన్ చేస్తారు కాబట్టి ఆ షోలో భాగంగా ఈ రాయి ఈ సింహాన్ని టైగర్ని స్టేజ్ నుంచి చూపిస్తారు ఇంకా ఇవేం వేయరు ఈ సర్కల్స్లో వేసినట్టుగా ఏముండదు అతను వస్తాడు స్టేజ్ మీద అంటే అతనితో ఎలా ఎలా వేసి పిలుస్తాడు ఆ సమహం వస్తుంది ఆ తర్వాత దాంతో పాటిస్తాను హీ వాజ్ డూయింగ్ ఇట్ హీ ఈజ్ అ మిలియన్ ఆయర్ ఇన్ లాస్ వేగస్ లాస్ వేగస్లో ఒక పెద్ద కసినో రిసార్ట్ అని మాలిబూ అనే కసినో రిసార్ట్లో ప్రతిరోజు ఒక షో ఉంటుంది వన్ అవర్ షో అతనికి ఆ షోకి టికెట్ హండ్రెడ్ డాలర్స్ వెయ్యి మంది కూర్చొని చూస్తారు అతనికి షోకి పదివేల డాలర్పిస్తారు వెంట అత అదే అతని సంపాదన కొట్టి షోలు షోకి వచ్చింది ఇది ఎన్నో షోలో తెలిసినా సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎత్తు షోలో షోలు మొదలెట్టాక షోలు మొదలెట్టక ముందు ఆ సింహం అతనితో ఏడు బతికింది అది నోటీస్ చేయడానికి కొంత టైం బతుంది ఆ షోకు తీసుకొచ్చి వచ్చాడు ఎలా వేశాడు పీల్చాడు వచ్చింది నిలబడమన్నాడు కూర్చోమన్నాడు డ్యాన్స్ చేయమన్నాడు హఠాత్తుగా వెళ్ళి వాడి పీక పట్టుకుంటాడు పీక పట్టుకుని బరపలా ఈడ్చుకు ఏం చేస్తారు ఎవడు వెళ్తాడు ఇప్పుడు దగ్గరికి దాన్ని దాంతో కాల్చి పారేసి వీడిని హాస్పిటల్లో పారేసాడు తర్వాత ఎలా అయిందో నేను వెళ్ళను ఎలా వచ్చింది ఎవరిబడి వాజ్ జస్ మా మిత్రులు ఉండేవారు ఆయన దగ్గర ఒక కుక్క ఉండేది ఆ కుక్క ఆయన కలిస్తే పదహారు గాయాలుతుంటే ఆయన హాస్పిటల్లో చేయాలి ఇదంతా ఎందుకు చెప్పాను నేను చెప్పాను కాబట్టి వీడు వీడుస్ రియాలిటీ టు ఆల్ దాట్ వీడు దానికి రియాలిటీని కల్పిస్తాడు ఆ అడవి జంతువుని వీడు పెంపుడు జంతువు మార్చి దాని సంస్కారాలను ఇచ్చి అదంతా ఏదో సత్యమని గృహపడుతూ అది సత్యం కాదని క్షణంలో తేలిపోతుంది దృష్టాంతం ఒకప్పుడు సత్య లేకపోయినా మీరు అడ్జస్ట్ చేసుకోండి పాయింట్ ఉండి కాబట్టి దాంట్లో లేని సత్యాన్ని నువ్వు అది సత్యమని స్వీకరించబట్టి దానికి ఎక్కడ లేని సత్యత్వం వస్తుంది సత్యమని స్వీకరించబట్టి నేను చూస్తూ ఉంటాను సో ఏదో ఉంగరం పెడతాను ఆ ఉంగరం ఏదో పచ్చగా ఉంటుంది ఎటు ఆ ఉంగరం అది పెట్టి వెళ్ళాడుతున్నావు అక్కర్లా ఇది ఈ పచ్చ బొంగరం పెట్టుకుంటే నాకు కలిసి వస్తుంది ఎవరు కలిసి రావాలి ఇంక అక్కడ బాగానే ఉన్నాం మధ్యాహ్నం ఫోన్ చేసేవాళ్ళు శుభ్రంగా ఫోన్ చేసే ఎవరు కలిసి రావాలి ఎవరు కలిసి రావాలి ఉద్యోగం చేస్తున్నా డబ్బులు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ బాగా రావాలి ఇంట్లో భార్య బోలవత్సరంగా పిల్లలు అవసరం వారికి పిచ్చే అని తెలుసు అదేదో పరమ సత్యమని వాడు నాకేమో ఇదంతా పిచ్చి వేసాలని నాకు అనిపిస్తుంది కాబట్టి కాబట్టి ఇట్ ఈస్ ది రియాలిటీ దట్ యూ ఇంపార్టెంట్ నేను సినిమాకి వెళ్ళాను సినిమా తెర మీద హీరోలు కూడా ఉన్నాడు ఏదో పొర ఇలాంటి హీరోలు ఉండేవాడు ఈ ఏఎన్ఆర్ని చూసి వీడు మొహా మురిసిపోతున్నాడు ఈ ఏన్ఆర్ ఉన్నాడాకనా ఏన్ఆర్ లేడు కానీ ఏఎన్ఆర్ ఉన్నాడని వీడు భావించబట్టి ఉన్నాడన్నట్టుగా ఎన్ను లేడు అంటే ఎవడు లేడు అక్కడ తెర తప్పింది తెర బ్లాక్ అండ్ వైపు తప్పింది ఇట్స్ ఎలాబరేట్ ట్రిక్ ప్లేడ్ బై దిల్గన్స్ ఎలాబరేట్ ట్రిక్ అదే ఎంత ట్రిక్ అంటే అండి ఇట్స్ ది హైయెస్ట్ కైండ్ మూడు గంటల సేపు ఇక్కడ కూర్చొని అక్కడ ఏదో అయిపోతుందని వీడిక్కడ కూర్చొని మురిసిపోతాం అక్కడ మూడు గంటలు ఎంత ట్రిక్ ప్లే చేస్తుందని ఈ జగత్తు కూడా దాంట్లో ఏమీ వాస్తవికత లేదు సినిమా అయిపోయిన తర్వాత వై ఇట్ ఇస్ నాట్ రియల్ ఎనీమోర్ై బికాస్ బాస్ యూ జస్ట్ స్టాప్ రియాలిటీ టు అదంత సత్యం అయితే అంత అద్భుతమైతే సెకండ్ షో కూడా అదే చూసేటట్టు కొనుక్కో ఎందుకని యూ కెనాట్ గివ్ ఎనీమో రియాలిటీ టు ఇంటి అప్పటికే బరువు అయిపోయింది అది సత్యం అది సత్యం భ్రమలో మూడు గంటలు గడపడమే అయిపోయింది కాబట్టి జగత్తో అది వ్యక్తము వ్యక్తము అస్ఫుటము స్ఫుటము ఈ లాజిక్లు కాదు అదే దే డు నాట్ మేక్ ఇట్ రియల్ టైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ కుది బట్ దే డోన్ మేక్ ఇట్ రియల్ ఇట్ ఈస్ యువర్ ఇమాజినేషన్ ఇట్ ఈస్ రియల్ మేక్స్ ఇట్ అపియర్ రియల్చన్ ఇట్ క్వశ్చన్ చేయాలి నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మడం కాదు వాడు ఎవడో రియల్ అని చెప్పాడు కాబట్టి అది నమ్మి నేను అన్ రియల్ అని చెప్పాను కాబట్టి అది నమ్మి అది కాదు బాయింట్ ఇది క్వశ్చన్ చేస్తే పోయింది అంతే మేము పిచ్చి పిచ్చి నమ్మకాలు ఏవో పెట్టుకునేవాడు అండ్ ఫైన్ నేను పెద్ద నమ్మకాలు పెట్టుకున్నది చాలా తక్కువ ది ఫస్ట్ ఆపర్చునిటీ అది క్వశ్చన్ మూమెంట్ అయ్యే క్వశ్చన్ లో నేను పెద్దవాళ్ళు తీసుకెళ్ళేవాడు ఏమండి క్వశ్చన్ మూమెంట్ అయ్యే క్వశ్చన్ సో క్వశ్చన్ చేస్తే అయిపోయింది జ్వాలామని ఉండేది కార్తీక ఈ ఇటో స్తంభం ఎటో స్తంభం పాతి మధ్యలోనే ఈ గడ్డి వరిగడ్డి అప్పుడు రాత్రి కూర కోపలన్నీ అయిపోతాయి వరిగడ్డి దండిగా ఉంటుంది ఈ వరిగడ్డి పెట్టి అదేమో నిప్పు పెట్టి వాళ్ళ దాని అడుగు నుంచి హరహర్ మహాదేవం వెళ్ళిపోతే మహాపుణ్యమేమో అయిపోయింది అలాగే అందరూ వెళ్ళిపోతున్నారు గబా వెళ్ళిపోవాలి ఎందుకంటే అది పడిపోతున్నాం వరిగడ్డి అది పడుతుంది పడితే ఒళ్ళు కాదు సరే నేను ఒడ్డు కావచ్చు ముట్టుకొచ్చాను దాని కింద దూరేసి ఒకసారి దూరతాను మూడు సార్లు మూడు సరక్షణం కదా ఒకసారి సరిపోతుంది ఒకసారి సక్సెస్ఫుల్గా దూరేపటికి ఆ రెలిజియస్ ఫెర్మర్ అలా ఉంటుంది మూడు సార్లు మూడోసారి ఓ తుట్టొచ్చి మేరకు అందులో బేర్ బ్యాక్ దేవుడు చె బోధపడితే అమ్మోదా అప్పుడు అప్పట్లో బర్ణాలు ఇవన్నీ ఏముంటాయి అదే చాలా కళ్ళ మందికి వచ్చింది బాయి సరే ఇంటికి వచ్చారు రంగు ఏమిటంటే మా అమ్మగారు ఏమైందిరా అంటే భయ్యం చెప్పడానికి అప్పుడు వెంట తీసుకొస్తే అది రాయి ఇప్పుడు ఆమె పసుపు నేను అప్పుడు చూసింది యాంటీబయాటిక్ ఫస్ట్ పసుపు నేను నూనె నూనెలో నూనెలో వేసి ఇలా ఇచ్చారు అందరించి అది రాశారు ఇంకా అర్థగంట వాళ్ళు ఏం రాస్తారు వాళ్ళకి ఏం తెలుసు అప్పుడు మా నాన్నగారి నుంచి చూడండి మీరు ఇలా అప్పుడు అడిగారు ఎందుకు ఏందిరా ఇలాగ ఆయన కోపం వచ్చింది ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళాలి హాయిగా కూర్చున్న వాళ్ళు అర్ధరాత్రి ఎంతో ఎంతో ఏం రాజట అప్పుడు కూడా అర్థం తీసుకెళ్ళారు అడిగారు ఎందుకు ఇలా అడిగినారు అంటే జ్వాలతో ఎలా కూడాదేవిరా అంటే పుణ్యం వస్తుంది రాజమోహన్ అపణ్యాన్ని అడిగే గాయత్రీ జపం చేసుకునేవాడివి ఉపదయనమైన వాడివి ఇంటే మరి అందరూ అందరూ రోజు చేస్తూ ఉంటారు అలాంటివి మనం పెట్టుకోకూడదమ్మా గాయత్రి జపం ప్రశ్న ముందు ఏమైంది వేదం దొరుకుతా గాయత్రి చేసుకుని చదువుకోవడం దక్షిణా వర్తిస్తూ సర్ప అంతే కానీ చూడడాలు యాక్చువల్ వస్తుంది ఏంటంటే కానీ ఇప్పటికి కూడా నిక్కులు కోసి గూరేసి గూటేసి లైవ్ చేసుకో కాబట్టి ఎందుకు చెప్పామో చెప్పాను కాబట్టి ఒక విశ్వాసం పెట్టబట్టి నేను విశ్వాసాల నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ది పాయింట్ ఒక అది మాట్లాడాను బట్ ది పాయింట్ దేకింగ్ ఈజ్ దానికి సత్యత్వం లేదు ఆ సత్యత్వం దానికి నువ్వు కల్పించావు ఒకప్పుడు అది శాస్త్రీయంగా డెలిబరేట్గా చేయొచ్చు ఒకసారి శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు ఒకడు వచ్చి ఏట్రా రాయి మీద నీళ్లు పోస్తున్నాడు రాయి మీద నీళ్లు పోయట్లేదు శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు దాంట్లో శివుడు ఆ ఉన్నాడు కింద అభిషేకం చేస్తున్నాడు అంటే వాడు దాన్ని పగలబోతున్నాడు పెళ్ళి చూపించే శివుడు అన్న చూపించే శివుడు ఇప్పుడు స్తంభం పగబొడితే నరసింహస్వామి వచ్చాడని అదే సోల్ ప్రాబ్లం అదే ఆ గాథనే అక్కడ దాని ఎప్పుడో స్టేక్ హోల్డింగ్ అంటారు చూడండి దాంట్లో ఉన్న స్పిరిట్ ఏమిటంటే ఈశ్వరుడు సర్వ అంతే అంతే కానీ సీరియస్గా స్తంభం పొందే వచ్చేసేడు ఇలా మొదలెట్టుకోవడం కాకినాడలో దేవాలయం పెట్టారు ఎప్పుడు అక్కడికే పోతున్నాడు అక్కడ ఆ దేవాలయం ఎదుట పూర్వ వర్త్మన్షిప్ పూర్వ డిజైన్ పూర్ ఆర్కిటెక్చర్ వీళ్ళకి ఎందుకు ఆ దేవాలయం ఎదుర్కొన్న ఈ స్తంభాన్ని ఎలా ముక్తం చేసినట్టు మధ్యలో ఋషింహం భేద విగ్రహం పెట్టారు ఈ ఎంత వికారంగా ఉందంటే ఆ విగ్రహం చాలా ఘానంగా ఉంది అలాంటివన్నీ అలా కదా అలా చేయకూడదు దాన్ని ఓ పెద్ద స్కల్ప్చర్ కింద పెట్టాలంటే అది కన్విన్సింగ్గా ఉండాలి ఇట్ ఈజ్ నాట్ కన్విన్సింగ్ అండ్ ఆల్సోల్ తీసే అలా అనిపిస్తుంది వికారం అనిపిస్తుంది ఇట్లా ఉంది వీళ్ళు వీళ్ళ తలకే వీళ్ళకి స్కల్ప్చర్ ఏమిటండి అది చేయించబడితే శుభ్రంగా చేయించాలి కానీ కట్టడం అవి డౌన్ కాబట్టి అది పాగలగొట్టేటంగా పాగలగొడితే నాలుగు మొక్కలు ఉన్నాయీ శివుడు అని అడిగాను అంటే ఏం చెప్పాడు నీ తాకాయి శివుడు అక్కడ ఉండడా శివుడు నా భావనలో ఉంటాడు అని అది కదా శివుడు అక్కడ ఉండడు నా భావనలో ఉంటాడు శాస్త్రీయ శాస్త్రం ఆకారం మీద ఆ నాకు తెలుసు ఆ నేను శివుడిని భావన చేస్తాను ఎందుకు భావన చేయటం అంటే ఆరాధన చేయటం కోసం భావన చేస్తాం ఒక రిచువల్ని మేక్ పాసిబుల్ లేకపోతే రిచువల్ లేదు రిచువల్ లేదు లేకపోతే రిచువల్ని మేక్ పాసిబుల్ రిచువల్ని సంభవం చేయడం కోసం శివుణ్ణి భావన చేస్తాం అంతేకాని దాన్ని పొగ కొట్టితే ఎవడో వస్తానని కాదు కాబట్టి అది శాస్త్రీయమైన అధ్యాస అది దానికి ఒక పర్పస్ ఉంటుంది ఒక ప్రయోజనం ఉంటుంది ఆ ప్రయోజనం కూడా ఒక మార్గంలో ముందుకు నడుస్తుంది అంతఃకరణ శుద్ధి అనే ప్రయోజనం అక్కడికి నేను అభిషేకం చేశాను కాబట్టి నాకు డబ్బులు వచ్చేస్తాయని అలా మొదలు పెడితే మళ్ళీ అదే సమస్య కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మే బీట్రూ మే నాట్ బీట్రూ యూ హిలీవ్ ఇన్ ఇట్ ఇదే డబ్బులు వచ్చిన వాళ్ళందరూ అభిషేకం చేసిన వాళ్ళు కాదు అభిషేకం చేసిన వాళ్ళందరికీ డబ్బులు రాలేదు సో అలాగే ఎవరూ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అది వాట్ you see is what you imagine. If you stop imagining, you stop seeing. Yet when you say you slowly leave talks from different forces. Take it in the proper spirit. It says, Website is not eaten by worry So unsay from hope It is not acceptable. Do you feel of this sprouts? Now go to rope roam and renowned ఇంకో విఘ్నేశ్వరుడు బొమ్మ ఉంటుంది చాలా అలికేసినట్టుగా ఉంటుంది అస్ఫుటంగా ఉంటే తెలుగులో అలికేసినట్టుగా ఉంటుంది దాంట్లో ఫీచర్సే గుర్తుపట్టడం కష్టం దేని పవర్ ఈ విఘ్నేశ్వరుడు రవివర్మ వేసిన విఘ్నేశ్వరుడు రియల్ ఈ అలికేశ్వరట్టు విఘ్నేశ్వరుడు అన్యల్ దట్ ఈ దట్ ఆర్గ్యుమెంట్ ఈస్ కాదు ఏ విఘ్నేశ్వరుడైనా నీ భావనని బట్టి రియల్ అది అలికేసినట్టు కూడా నీ భావన యొక్క పటిత్వాన్ని బట్టి మంచి దృఢమైన భావన చేస్తే భక్తులు అలాగే చేస్తారు అదే విజ్ఞప్తి ఆ భావన దృఢంగా లేకపోతే ఈ రవివర్మ బొమ్మ పెట్టినా ఏమీ మార్పు హనుమంతుడి బొమ్మలు కూడా చాలా లీష్గా ఉంటాయి అస్ఫుటంగా ఉంటాయి ఏదో రాయి చిన్న డిజైన్ కింద ఉంటుంది బొమ్మ అక్కడ ఏదో కొంచెం ఇలా ఎక్కువగా ఎత్తుగా ఉంటుందో అది మూత ఆ వెనకాల ఏదో ఉంటుందో అది తో కనుక్కోవాలి ఏదో నిలబడి ఊహించుకోవాలి అలాగే అరికేసినట్టుగా ఉంటుంది కానీ హనుమత్ భక్తులకి దాని వల్ల వాళ్ళు హనుమంతుని దర్శిస్తారు కాబట్టి అది భక్తి సందర్భంలో కావచ్చు లేకపోతే వీడు వ్యామోహాన్ని పొందినటువంటి సందర్భంలో కావచ్చు ఇన్ ఎయిదర్ కేస్ ద రియాలిటీ ఈస్ గివన్ బై యూ టుగేదర్ నువ్వు ఇచ్చిన రియాలిటీ కర్మకాండ సందర్భంలో ఉపాసనా సందర్భంలో దానికి ఒక ప్రయోజనం ఉంటుంది అది అది మనం ముందుకు తీసుకుంటుంది దాని ప్రాపర్లీ మిగిలిన సంసార సందర్భంలో అది బంధిస్తుంది ఉపాసనా సందర్భంలో కూడా సరిగ్గా స్వీకరించకపోతే అక్కడ కూడా బంధువు సో ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ స్ఫుట అస్ఫుటము అనే ఆర్గ్యుమెంట్ అంగీకారము కాదు స్వప్నేదర్శనా ఎందుకంటే స్వప్నంలో కూడా కొన్ని పదార్థాలు స్ఫుటంగా ఉంటాయి కొన్ని అస్ఫుటంగా ఉన్నాయి ఆ తేడా స్వప్నంలో ఉంది కనుక నువ్వు స్వప్నం నుంచి లేచి నేను స్వప్నం చూశాను దాంట్లో కొన్ని అస్ఫుటంగా ఉన్నాయి అవి అసత్యము కానీ స్ఫుటంగా ఉన్నవు మాత్రం సత్యముడు ఇప్పుడు అప్పిచ్చామనుకున్నాను నేను స్వప్నంలో స్పష్టంగా అప్పించినట్టుగా నాకు అనిపించింది వాడు అప్పు తీర్చిందన్నది అస్ఫుటంగా తీర్చేది లేదా నిజం అడుగుతాం కాబట్టి అదే నువ్వు అప్పించింది అప్పించింది నిజం కానీ నువ్వు మాత్రం అసత్యం ఇచ్చినట్టు కనపడ్డా అది అసత్యం నేను ఇచ్చినట్టు కనబడింది అది సత్యం ఎందుకంటే ఇది స్ఫుటంగా కనపడింది పుచ్చుకున్నట్టు స్ఫుటంగా లేదు అంటే వాడు ఒప్పుడ రెండు అనిత్యమైన రెండు అసత్యమే వెళ్ళేటువంటి అవకాశం స్వప్నంలో కూడా ఈ సమస్య మీకు నేను మనం చేస్తా ఈ అజ్ఞానము విశ్వాసము అజ్ఞానము ఉన్నప్పరా ఇది జ్వనం అంటే జ్వనం సంధి అంటాను జ్వరం వచ్చిన వాడికి ఏవేవో కనబడతాయి అవి లేన్లు కూడా కనబడతాయి సంధి ప్రేలాపడ ఆ టైంలో ఆ జ్వరం బాగా హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ వచ్చినప్పుడు డాక్టర్ కనుక వెళ్తే వాడు వీడి డాక్టర్ని చెడ కూడా తిట్టేస్తాడు చుట్టుపక్కల వాళ్ళకి కంగారు పడతారు ఈ డాక్టర్ ముందు కూడా మానసు వెళ్ళిపోతారు అలా అయింది అంటే డాక్టర్ చెప్పాడు ఏమీ వెళ్ళిపోను వీడు ప్రాణాంతక స్థితిలో ఉన్నాడు బతుకుతాడు బతకడా కష్టం హండ్రెడ్ అండ్ ఉంది బ్రెయిన్ స్టాప్ ఫంక్షనింగ్ అంచేతంలో హీజ్ ఎక్సైటెడ్గా ఉన్నాడు నన్ను తిట్టినా మీరేమనుకోద్దు మిమ్మల్ని కూడా తిరుతాడు మనం మందు వేసి వాడిని బతికించే ప్రయత్నం చేద్దామో అని డాక్టర్ని చెప్తాడు డాక్టర్ తెలుసు కాబట్టి దాన్ని సంధి ప్రేలాపన అని అంటారు ఆ జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ చేయడం మనసి ఇవ్వేవో లేనివన్నీ కనబడతాయి మనం అలాంటి వాడము ఈ అజ్ఞానం అనేది ఆ జ్వరం వంటిది ఈ అజ్ఞానం మన బ్రెయిన్ ఆవరించేసి ఉంది మనకి అన్ని ఇవ్వేవో కనపడతాయి లేనివన్నీ కనపడతాయి వీడు ఆ అత్తవారింటికి వెళ్తారు ఎలా వెళ్తారు నేను అల్లుడిని కనుక్కుని అత్తవారింటికి వెళ్తాను ఇంకా వాడికి కనపడే ప్రపంచం ఆ మొత్తం గ్రామంలో ఎవరికి కనపడే ప్రపంచం వీడికి కనపడతాను ఆ మొత్తం గ్రామంలో అందరూ బాగానే ఉంటారు వాళ్ళందరూ నార్మల్గా ఉంటుంది వీడు ఒక్కడో ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటాడు అని చేత అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది ఆ టాపిక్ కొంచెం యాంటీసెప్టిక్ కాబట్టి వీడు చూసినట్టుగా ప్రపంచాన్ని ఎవరు కొత్త చూసినట్టుగా ప్రపంచాన్ని ఆ గ్రామంలో మరి అది ఉంటాడు చూడాలి అంజంటే వీడు ప్రవర్తన చూసి కొత్తలు వేరే కావాలి లేదు అక్కడి నుంచెం మన అమ్మాయి కాపడానికి వెళ్ళి మళ్ళీ ఒక పిల్లాన్ని ఎత్తుకొస్తే వీడి దగ్గర వస్తాడు అని చెప్పేసి వాళ్ళు తక్కువ భావం అడుపుని ఒక్క బిద్దరు ఊపిపడతారు ఇంకో పిల్లలకు కూడా ఊపిపట్టకపోతే ఓపిక పట్టండి వాడికి ఒక్క ఆరు మాసం ఓపిక అంత సుద్దుపట్టే చెప్తారు వాళ్ళు ఎందుకంటే వీడు గ్రౌండ్ లెవెల్కి రావడానికి ఆ ధైర్యపడుతుంది కాబట్టి ఆ విధంగా అజ్ఞానము అనేటువంటి జ్వరావేశం అజ్ఞానావేశంలో జ్వరావేశంలో ఉంటాం కనుక ఏ జగత్తు సుతరామో మిథ్యయో సుతరామో క్షణికము దుఃఖాలయము అశాశ్వతము మహాత్ముల చేతన ఆ విధంగా అనుభవపూర్వకంగా వర్ణించబడిందో అది వీడికి పరమసత్యంగా అభ్యసిస్తుంది పరమసత్యం అవకాశం అదంతా కూడా అజ్ఞానం యొక్క మహిమతత్వం ఇంకేమి కాదు దాంట్లో యథార్థత ఏమీ లేదు కిందరిహి లేటండి ఈ అస్ఫృత స్ఫుత తేడా అది సత్యత్వ అసత్యత్వాన్ని బట్టి వచ్చింది కదా ఇవే కాదు వరైటీ ఎలా వచ్చింది అది కిందరిహి ఇంద్రియాంతర కృత మరొకటే అని అర్థం గ్రామాంతరము అంటే ఇంకో గ్రామం పుస్తకానంతరము అంటే అన్యం పుస్తకం అన్యత పుస్తకం మరో పుస్తకం అదేవిధంగా ఇంద్రియానంతరము అంటే మరో ఇంద్రియ అంతరం అంటే ఏదో సొంతమో లో ఇంద్రియ అనంతరం మరో ఇంద్రియం మరో ఇంద్రియమంటే కన్నో చెవో ఒకప్పుడు రెండు కూడా వస్తాయి చెప్పాను కదా సినిమా చూసేప్పుడు మొత్తం ఎన్నో చేయాలి అన్ని ఇంద్రియాలు కలిసి పంపిస్తాయి అంత అది చాలా సత్యమంత్రి ఇది క్రికెట్ చూస్తూ ఉంటాడు సోభాలో కూర్చుంటాడు మొట్టాటో జిప్స్ ఎవరు ఉంటాడు ఆఫీస్ అవుతూ ఉంటాడు ఎదుర్కొండగా క్రికెట్ బంతి వాళ్ళు వేస్తూ ఉంటారు వీళ్ళు కొడుతూ ఉంటాడు అలా బొమ్మ కనపడుతూ ఉంటాయి సౌండ్ కనపడుతూ ఉంటాయి ఇప్పుడు ఆ గదిలో ఎయిర్ కండిషన్ పెట్టుకుని ఆగిర్బీ వెళ్ళిపోతాడు ఇప్పుడు మొత్తం అన్నీ వచ్చేసాయి కదా మీడియా అలాగే చేస్తాడు సాధారణంగా ఎయిర్ కండిషన్లో ఉంటుంది వేసవకాలం ఆడుతూ ఉంటారు క్రికెట్ బయట అంటే ఉంటుంది వీడియో సోభాల్లో కూర్చుని ఎయిర్ కండిషన్ రూపంలో ఎయిర్ కండిషన్ రూమ్ లోను సింతటిక్ కారు ఉన్నవాడికి వీళ్ళు ఒకటి అట్టగట్టు పంపిస్తారు తీర్చుకుంటూ పట్టుకుంటారు ఆ కార్డు వీళ్ళ ఎగ్జామ్ కార్ రైడ్ ఇచ్చేవాళ్ళం ఏదో దండయాత్ర చేసినట్టుగా తీసుకులే కానీ నా మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ కెమికల్స్ ముక్కుకి రన్స్కి మంచివి కాదు ఏదో సం సింతటిక్ చీప్ అది వేస్తారు ఏదో సిసాల్ పోసి దాన్ని డిస్పెన్స్ అయ్యేటువంటి మెకనిజం ఏదో స్లోగా డిస్పెన్స్ అయ్యింది అడుగులో కొంత గమ్ము పెట్టి దాంతో ఫిక్స్ చేసి అక్కడ కూర్చోబెడతారు అది ఏదో చెయ్యమ ఐటము అది ఐదు రూపాయలు ఐటము మీకు యాభై రూపాయలు కమ్ముతారు అది ఏదో ఇంత కాలం ఉన్నాం కాబట్టి అది కూడా లేకపోతే అలా కానీ అది పక్క వాళ్ళ కాలంలో ఉంది మన కార్లో లేకపోతే మనం పెట్టాలి ఇది మామూలుగా మానవ స్వభావం అలా ఉంటుంది అదంతా కూడా మిథ్యా అని అర్థం ఇంద్రియాంతరా కొరత ఇంద్రియం జత అయ్యేప్పటికీ దానికి కొంత బలం వస్తున్నట్టు అనిపిస్తుంది ఇన్ స్పై ట్రెడిషనల్ క్లారిటీ అండ్ ఆల్ దాట్ ఇట్ ఇస్ ఆ